సంకీర్తన రెండు వందల ఎనభై ఐదునే తలకు పాతకొట్లు భస్మీభూడే శ్రీ తరుణీపతి చింత నిజముగా ఏతరి చిత్తం విరుగదుగాని మరణులు మదములు మలినీకరణముసేగ కలదొకటే హరినామాకృతమందు మీది రతి నిరతమునా దుర్గుణములు తృణీకృతములు సేయగ గురుతోటి పతియగు వేంకటపతి సేవారతి గతియని మదిగని కానదుగాని